యువర్ లంచ్ వాజ్ రియలీ గుడ్ దెన్ దర్ ఇస్ ఎ గుడ్ లంచ్ ఇట్స్ ఎ ప్రాబ్లం ఫర్ ని స్పీకర్ మీకు హాయిగా ఆవలింతలు వస్తూ ఉంటాయి కళ్లు మూతలు పట్లుంటాయి నిద్ర వస్తూ ఉంటుంది గమ్మత్తుగా ఉంటుంది మత్తుగా ఉంటుంది కదా ఇవన్నీ ఉంటే ఏమవుతుంది ఏం లేదా పెరుగను స్వీట్ తిన్నాం కదా దాని వండర్ఫుల్ ఎఫెక్ట్ అనమాట ప్రకృతిని తట్టుకోవటం మనిషికి ఎప్పుడూ సాధ్యం కాదు ఓ భూకంపాన్ని ఆపగలమా మరి అగ్నిపర్వతాన్ని ఆపగలమా సునామీని ఆపగలమా పెరుగన్నాను ఎవడు ఆపుతాడు కానీ మనమే ప్రయత్నం చేయాలి సో ఇట్స్ అ టఫ్ టాస్క్ ఫర్ యూ కొంచెం హెచ్చరికగా కొంచెం ఆసక్తితో కాకపోతే మీరు ఐదు గెవి పర్మిషన్ టు స్లీ నిద్రపోవచ్చు గొరక మాత్రం దాక పెడితే నాకు తెలుస్తుంది మీకు తెలుస్తుంది ఎక్సెప్ట్ ద్రపో నోరు తెరుచుకో నిద్రపోండి కళ్ళు తెరుచుకో నిద్రపోండి ఎన్ని వెరైటీలు మీరు సాధన చేస్తే అన్ని వెరైటీల నిద్ర మీరు డిమాన్స్ట్రేట్ చేయండి నాకేం అభ్యంతరం లేదు ఇప్పుడు మీరు నా దిక్కు చూస్తుంటే నన్ను వింటున్నారని నేను అనుకుంటా గాని కావచ్చు కాకపోవచ్చు కదా మైండ్ ఎటో పోతుంది ఎటో వెళ్లిపోయింది మనస్సు కదా అందుకని మన మనసే కానీ మనం మాట్లాడుతుంది సో నాకు రామచంద్రమూర్తి గారు ప్రేమతో ఏదో నా గురించి నాకు మంచి మాటలు చెప్పారు పర్వాలేదు సంతోషం ఎందుకంటే మంచి మాటలు చెప్పకపోతే ఎవరు రోడ్డును పోతున్నాయని పట్టుకు వచ్చారని మీరు అనుకుంటారు కదా అందుకని నేను రోడ్డును నడుస్తూ ఉంటాది కానీ రోడ్డు మీద పడ్డ వ్యక్తి కాదు అని చెప్పడానికి సో ఐఎమ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఉస్మానా యూనివర్సిటీ అండ్ ఐ లవ్ టు షేర్ మై నాలెడ్జ్ విత్ పీపుల్ తెలిసింది మనం పంచుకున్నప్పుడే మంచిని పెంచగలుగుతాం తెలిసింది పంచుకోకుండా దాచుకుంటే దీపం వెలిగించకుండా బోర్డు ఇచ్చినట్టు అవుతుంది దీపం వెలిగించింది కుండలోపల వెలుతురు కోసం కాదు అలా మనం దృష్టిలో పెట్టుకోవాలి సో మరొక్కసారి మీకు వెల్కమ్ టు ది పార్టిసిపెంట్స్ అని చెప్తూ రెండు కంపెనీలు ఏషియన్ అండ్ ఫార్చ్యూన్ రెండు కలిపితే ఏమవుతుంది ఏషియన్ ఫార్చ్యూన్ అవుతుంది అంతేనా ఇంకర్థమైందా కదా అంటే ఈ రెండు కంపెనీలు ఒక మూల కంపెనీకి చెందినవి విషయం మనకు తెలుసు బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు అది వేరే విషయం కానీ ఏ రకమైన సఖ్యత ఏ రకమైనటువంటి సంఘీభావం ఏ రకమైనటువంటి ఐక్యత ఏ రకమైనటువంటి ఇంటరాక్షన్ ఏ రకమైనటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ కనుక లోయర్ లెవెల్లో కూడా ఉన్నట్టయితే అప్పుడు ఈ రెండూ కలిసి అద్భుతంగా పెనవేసుకుని ఎదిగే అవకాశాన్ని మనం మల్టిప్లై చేయగలుగుతాం రామచంద్రమూర్తి గారు నాకు టైం మేనేజ్మెంట్ గురించి చెప్పండి పర్సనల్ ఎఫెక్టివ్నెస్ గురించి చెప్పండి ఏమిటది టీం వర్క్ గురించి టీం బిల్డింగ్ గురించి చెప్పండి అని మూడు పనులు అప్ప చెప్పారు ఈ మూడింటిని కలిపేయటంలో కొన్ని సౌకర్యాలున్నాయి కొన్ని ఇబ్బందులున్నాయి కొంత ఓవర్ ఏరియా ఉంటుంది పర్వాలేదు నేను సర్దుకుంటాను కాకపోతే నాకు ఇచ్చిన టైము సరే అవస్థపడాలి అవస్థపడతాను మీకు టీ బ్రేక్ కూడా లేకుండా చెప్తాను నాన్ స్టాప్ నాలుగు గంటల తర్వాత నా సెషన్ అయిపోయాట సారు నాలుగు నుంచి నాలుగు పెద్దాక చెప్పొచ్చా గుంజాయించలేదు అది లోపల ఇవ్వరేమో కదా వాళ్ళు కాఫీ మరి మీరు కరెక్ట్ గా టెన్ మినిస్టర్ తిరిగి వస్తానంటే i'll give you a break endukante bone chesthina ka konna avasaralu untayi na elsu ippudu bodhanam chesthina ka konna avasaralu untayi madhyala entha sweetlistam aina 10 sweet idank okka mirapakaya bajji tinte mallu inko 3 sweet lagistam manam anthe kada endukante lecture baaguna baav lekapoyina the best thing is to have a break అయితే పని చేద్దాం సార్ రైట్ అయితే ఆ బ్రేక్ కొంచెం త్రీ థర్టీ కన్నా జరగ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ వన్ సిటీ టెల్ మీ హెల్ బ్రేక్ ఓకే సో సో లెట్స్ ప్రొసీడ్ అంటున్నారు ఒక్కసారి అటు చూడండి విచ్చుకుంటున్నటువంటిది అందంగా ఉంటుంది ముడుచుకుపోయింది అందంగా ఉండదు వాడిపోయింది అందంగా ఉండదు లైఫ్ ఆ లైఫ్ కనబడాలి మనకి కదా ఆ లైఫ్ ఎప్పుడు కనబడుతుంది ఒకసారి నవ్వితే కనబడుతుంది సింపుల్ నవ్వే ఓపిక లేని వాళ్లకు నేను ఓపిక ఇప్పుడు చెప్పలేను ఓపిక నివ్వలేను ఐ కాంట్ గివ్ ఇట్ యాజ్ ఇంజక్షన్ బట్ వాట్ ఐ క్యాన్ డూ ఇది ఐ క్యాన్ ఆస్ యూ టు స్మైల్ ది పర్పస్ ఆఫ్ ది స్మైల్ ఈజ్ ఎనబై లక్షల జీవరాశుల్లో ఎనబై లక్షల తొంభై తొమ్మిది ఒకవైపు మనిషి ఒక్కడు ఒకవైపు అద్భుతమైనటువంటి క్రియేషన్ एंत कांप थिंकिंग अंत वर्फुल मेधस्टे संगीतमू साहित्यमू अदी इदी, ये जंतु सृष्ट मन सृष्टि अवेदो अरस्तई कूत भाष सृष्ट लिपि सृष्टि साहित्यम सृष्टि इवन कल मनिमात्र निरूपा भगवं आलोची नव्वे सामर्थ्या मनोक इच्छा इतरतर पशुपक्षा दैनिक ఎందుకు ఇచ్చాడు నవ్వే సామర్థ్యాన్ని నీకు నవ్వుతూ ఉండ మంచి మనం నవ్వుతూ ఉన్నామా చాలా కష్టం మీద నవ్వుతాం చిన్నప్పుడు ఎప్పుడో నవ్వేటోళ్ళం ఇప్పుడు ఎవరు చకిలిగింతలు పెడితే తప్ప నవ్వటం మానేశాము అసలు ఈ హాస్యమేమిటి ఎందుకు నవ్వుతూ ఉండాలి ఎందుకు నవ్విస్తూ జీవించాలి ఎప్పుడు నవ్వుతూ ఉండగలం అసలు జీవితం యొక్క పరమార్థం ఏమిటి రోజు అయినాం సార్ ఉద్యోగం పెంచుడు చేస్తున్నాము నాలుగు ఉంటాం లేకపోతే ఇంకో చూడకపోతాము ఎక్కువ జీవితం ఇస్తే పోతాం వీడు కాకపోతుంది ఇదేనా ఆలోచన అంటే అసలు జీవితం ఏమిటి జీవితం యొక్క పరమార్థమేమిటి అనేటువంటిది అర్థమైతే అందులో ఎక్కడ ఫిట్ అయినా మనం తెలుస్తుంది ప్రధానకు గ్రాఫ్ పేపర్ ఉంది రైట్ ఆ గ్రాఫ్ పేపర్లు అన్ని గళ్లుంటాయి ఈక్వల్ సైజ్ ఉంటాయి కదా మనం ఎక్కడున్నాం ఎక్కడో లెఫ్ట్ హ్యాండ్ బాటం కార్నర్ ఉన్నాం ఎటు పోవాలి రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ కి అప్వర్డ్ మూవ్మెంట్ అని చెప్పని అంటారు కదా లేదు ఇప్పుడు మీకు వైకుంఠ పాది గుర్తుందా పరోపద సోపాన పట్టం లేక స్నేక్స్ అండ్ లాడర్స్ అని చెప్పారు అందులో ఎప్పుడు స్టార్ట్ చేసినా ఫస్ట్ గ్రేడ్ స్టార్ట్ చేయాలి తప్పదు అండ్ యూ హ్యావ్ టు రీచ్ ది టాప్ సో స్టార్టింగ్ అనేటువంటిది అక్కడ ఉంటుంది మధ్యలో నిచ్చలతో పైకెక్కుతాం పామునోట్ల పడితే కిందలు దిగుతాం ముందు స్టార్ట్ అయినోడు వెనక్కి రావచ్చు వెనక్కు ముందుకు పడవచ్చు ఏదైనా గోల స్టార్టింగ్ పాయింట్ గురించి గోల్ గురించి అవగాహన లేకపోతే లైఫ్ ని ఎలా జీవించాలో మనకు అర్థం కాదు అందుకని నేను నాదొక స్టాండర్డ్ ప్రజెంటేషన్ ఒకటి ఉంది బికమింగ్ బెటర్ అని అంటే ప్రతి అంశంలోనూ బాగుపడాలి టైం మేనేజ్మెంట్ బాగా చేయగలగాలి టీమ్ బిల్డింగ్ చక్కగా చేయగలగాలి మీకు అర్థమైందా పర్సనల్ ఎఫెక్టివ్నెస్ వల్ల ఇది సాధ్యమవుతుంది ఈ మూడు ఒక కోణంతో చూస్తే కామన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి యునీక్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ మూడింటికి ప్రాతిపదిగా ఉండాలని చెప్పి నేను ఈ ప్రజెంటేషన్ నాకున్న టైంలో చాలా బ్రీఫ్ గా చూపిస్తున్నాను మీరు దయచేసి దీన్ని గమనించడానికి ప్రయత్నం చేయండి ఓ పది నిమిషాల నుంచి బహుశా నన్ను చూసేశారు కాబట్టి నన్ను ఎక్కువ చూడక్కర్లే అది చూడండి ఇప్పుడు నన్ను చూడాల్సిన నేను చెప్తా అంటే మీ దృష్టి ఉండాలా చెవులు నాకప్ప చెప్పండి కళ్ళు అక్కడ అది చక్కని కాంబినేషన్ లేకపోతే చెవులు దానికప్ప చెప్తే అసలు అర్థంగా కళ్ళు నాకప్పితే కొంత తెలుస్తుంది వాట్ ఈస్ ట్రైనింగ్ అండ్ వై డూ వీ నీడ్ ట్రైనింగ్ చక్కగా బీఎస్సీ నో బీఏనో అగ్రికల్చర్ సైన్స్ ఏదో చదువుకున్నారు కావలసిన ట్రైనింగ్ ఈ కంపెనీలు ఇచ్చాయి ఐదేళ్లు మూడేళ్ళు పదేళ్ళు పనిచేశారు అనుభవం ఉంది అనుభవంతో బాణంలాగా దూసుకుపోతున్నారు అంటే మనం అనేక ఊళ్లలో పుట్టి అనేక కాలేజీలలో చదివి యూనివర్సిటీలలో చదివి ఇప్పుడు అనేక ప్రాంతాలలో పనిచేస్తూ ఏకసారూప్యత సారూప్యత లేని అంటే యూనిఫార్మిటీ లేనటువంటి వైవిధ్యం ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనకుంది కదా మీరే యూనివర్సిటీ అండి ఓపెన్ అంటే అది క్లోజ్ అయిందా అయ్యేవి ఉస్మానియా ఇంకా ఓపెన్ ఏ ఉన్నది ఓపెన్ అంటే ఉస్మానియా అంటే నాకు సమస్య పొన్లేవా నేను ఉస్మానియా సంగతి అది కాదు నువ్వు అది ఓపెన్ అంటే క్లోజ్ అర్థం వస్తుంది గుంటూరు గుంటూరు ఏసీ కాలేజ్ అంటే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ధర్మంగా చెప్పుకుంటారు కాలేజ్ వాళ్ళు మాది గుంటూరు అండి ఏసీ కాలేజ్ అండి సంతోషం మీరు శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ మంచి పేరే ఎస్కే ఎస్కేందుకు శ్రీ కృష్ణదేవరాయని చెప్పండి గర్వంగా చెప్పుకుందాం మనం రైట్ సో ఇక్కడ మనకు మూడు శాంపుల్స్ దొరికాయండి ఒక ఉస్మానా యూనివర్సిటీ ఒకరి కోస్టల్ నుంచి ఒకరు రాయలసీమ నుంచి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా నేను బ్యాక్గ్రౌండ్స్ వేరు వయస్సు వేరు క్వాలిఫికేషన్స్ వేరు పాస్ అయిన ఇయర్ వేరు సామర్థ్యం వేరు తెలివితేటలు వేరు చురుకు వేరు చొరవ వేరు ఇన్ని వైవిధ్యాలున్నాయి కంపెనీకివన్నీ కావాలి కానీ వీటిలో స్టాండర్డైజేషన్ కావాలి వ్యత్యాసాలు ఏమన్నా గనుకున్నట్టయితే వాటిని తగ్గించుకునే నేర్పడతనం కావాలి నేర్పించే వాళ్లకునే నేర్పడతనంతో అంటే మీ కంపెనీలో పనిచేస్తూ మీకు నేర్పిస్తున్నటువంటి వాళ్ళ నేర్పడతనంతో పాటు ఏం కావాలి ఎడిషనల్ ఇన్పుట్స్ క్యాప్సూల్ ఫామ్ మామూలుగా మనం తినే ఆహారం సరిపోతుంది మనకు సమతౌల్య ఆహారం తీసుకుంటే ఏవో డిఫిషియన్సీస్ అవి ఏం చేస్తాడు డాక్టర్ మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇస్తాడు టానిక్ ఇస్తాడు ఇలా మీరు సప్లిమెంట్ చేసుకోండి అది ట్రైనింగ్ యొక్క పరమార్థం అది మరి ట్రైనింగ్ ఎందుకు సార్ మాకు హోటల్ భోజనం పెట్టడానికా హోటల్ భోజనం పెట్టడానికి రోజు ఈ హోటల్ తింటే ఆరోగ్యం జరుగుతుంది ఏమనుకోకండి ఈ హోటల్ అంటే ఈ హోటల్ అని కాదు ఇసు హోటల్స్ ఎప్పుడో మామూలుగా మనం తినే పప్పు కూర పప్పు అన్నం తినేసి ఎప్పుడోసారి పార్టీ ఓ ఫ్రెండ్స్ ఓ సంవత్సరానికి నెలకు నెల రెండు నెలలకు ఏదో సందర్భంలో పర్వాలేదు ఆ వెరైటీ కావాలి మనిషికి లేకపోతే బోర్ కొడుతుంది జీవితం కదా కానీ రోజు ఈ హోటల్లో తినండి ఇలాంటి హోటల్లో తినండి యోర్ హెల్త్ విల్ బి ఎఫెక్టెడ్ నేను చెప్పే పాయింట్ అర్థం అంటే రోజు ట్రైనింగ్ అయితే సెల్స్ ఎప్పుడు పర్వెప్పుడు కంపెనీకి బతుకుడు ఎప్పుడు ఎప్పుడో మూడు నెలలకో ఆరు నెలకో సంవత్సరానికో ఒక్కొక్క టాపిక్ మీద మనం కనుక ట్రైనింగ్ తీసుకుంటే దీని గురించి కొంచెం అనుభవమో కొంచెం జీవితం గురించి తెలుసో కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మేము పడ్డ శ్రమ పడకుండా మీకు ఇది క్యాప్సల్ ఫామ్ లో అందుతుంది ప్రదాహరణంగా నేను పది పుస్తకాలు చదివానని అనుకుందాం ఓ యాభై గంటలు కష్టపడ్డానని అనుకుందాం ఇది మీకు గంటన్నరలో వస్తుందిగా లేబర్ సేవింగ్ కదా అడ్వాంటేజ్ అందుకని వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఈజ్ సరే దట్స్ మై నేమ్ అండి ప్రొఫెసర్ విశ్వనాథం రిటైర్డ్ మనస్సును శృతి చేసుకోండి శృతి చేసినటువంటి వాయిద్యం చక్కని సంగీతాన్ని ఇస్తుంది సింఫోదీ హార్మోని ఒక ఆర్కెస్ట్రాలో అనేక మంది వాయిస్తూ ఉంటారు అదంతా అద్భుతంగా కలిసి ఒక్క సంగీత ధ్వనిగా నాదంగా మనకు వినబడి అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది ఒక్కొక్కడు ఈ రాగం ఇంకోడు ఇంకో రాగం ఒకడు ఏకతాలు ఒకడు త్రితాలు ఒకడు దేతాలు కొట్టడు అందరొక్కటే యాబై మంది వంద మంది అప్పుడప్పుడు మీరు వెస్టర్న్ ఆర్కెస్ట్రాలి మనకు సంభవం అవుతూ ఉంటుంది ఏమిటంటే నూట యాబై మంది వయలిన్ నూట మంది ఫిడేలు ఒకే ఒక వేదిక మీద కూర్చుని పర్ఫెక్ట్ యూనిఫామ్ గా మనకు ఒకే ఒక్క సౌండ్ ఎమినేట్ అవుతుంది ట్రైనింగ్ యొక్క ఆబ్జెక్టివ్ అది ఒక రకంగా అద్భుతమైనటువంటి ఏక ఏకాగ్రతను సాధించడం కోసం పనికి వస్తుంది ఈ ఫోటో కనుక మీరు చూస్తే అక్కడెక్కడో జల ప్రవాహం కనబడుతోంది అంటే అక్కడ స్టార్ట్ అయినట్లు లెక్క అంతే కదా మధ్యలో ఉందా లేదు ఇక్కడ మధ్యలో నుంచి వస్తోంది అంటే ఎక్కడి నుంచి వస్తున్నట్టు దృష్టి ఎటుండాలి మూలం మీద దృష్టి ఉండాలి కదా ఇక్కడి నుంచి వస్తుందా సార్ నీళ్ళని మీరు అనుకుంటే ఒప్పా తప్ప తప్పవుతుంది ఇక్కడి నుంచి ఎట్లా వస్తాయి ఎక్కడో ఉంటాయి అక్కడి నుంచి మనకు కనబడినా కనబడకపోయినా ఎక్కడలో ప్రారంభమైనటువంటి ప్రవాహం ఇక్కడ దారి చేసుకుని ఇక్కడి నుంచి బయటపడుతోంది బయటపడుతున్న భాగమే మనకు కనబడుతోంది కొంత భాగం కనబడకపోవచ్చు ఇక మూలం కనబడకపోవచ్చు స్పష్టమైన అవగాహన మన మనస్సులో విల్ బి ఏబుల్ టు ప్రొసీడ్ ఫర్దర్ షూడ్ యువర్ మైండ్ శుచి చేసుకోండి మన సమస్యలు వ్యక్తిగత సమస్యలు శారీరక సమస్యలు కంపెనీలు పొజిషన్ ఈయన మీద కోపం ఆయన మీద కోపం ఆయన పరిస్కారం పెట్టలేదు నాకు హలో అనలేదు ఉంటాయి ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి ఉండేవండి ఇంత వైవిధ్యం సృష్టించాడు భగవంతుడు సృష్టిలో రకరకాల మనుషులు వరికి తొందరగా కోపం వస్తుంది వరికి అసలు కోపం రాదు ఒకరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఒకరెప్పుడు చిరాకు పడుతూ ఉంటారు అర్థం చేసుకుంటే ఇంత వీడియో బిహేవియర్ ఉండకుండా జాగ్రత్త పడగలుగుతాం అమాయకంగా పుట్టినటువంటి మనం ఒక్కొక్క ప్రశ్న వేసుకోవటం వల్ల తెలియనిది తెలుసుకోవటం వల్ల అమాయకత తొలగి మనకేమవుతుంది తెలివితేటలు ఎక్కువవుతాయి తెలివితేటలు ఎక్కువ అవడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రశ్నించే మనస్తత్వం ప్రశ్నించే మనస్తత్వం అంటే ఆలోచించే తత్వం ఆలోచిస్తున్నప్పుడే ప్రశ్నలు ప్రశ్నిస్తున్నప్పుడే ఆలోచన కొనసాగుతుంది ఆలోచన మానేస్తే ప్రశ్నలు రావు ప్రశ్నించడానికి బద్దకిస్తే ఆలోచన సాగదు ఆలోచన ప్రశ్న లేకపోతే లెర్నింగ్ అంటే నేర్చుకోవటం ఉండదు ఇది జీవితంలో ఒక రహస్యం టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ లీడ్స్ టు ఎల్ థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ టీ మైనస్ high thinking high questioning high learning low thinking low questioning low learning no thinking no questioning no learning మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన లోపం ఏమిటంటే ప్రశ్నించే తత్వాన్ని డిస్కరేజ్ చేశారు ఆలోచించడాన్ని నేర్పించలేదు ఏదో సిలబస్ నేర్పించారు అవే గైడ్స్ వచ్చాయి ఆ గైడ్సే చదువుకున్నాం ఆ గైడ్సే వాంతులు చేసుకున్నట్టు పరీక్షల్లో రాసాం ఏవో మార్పులు వచ్చాయి కాస్త కూస్తో అటో ఇటో పాస్ అయ్యాం ఓ ఉద్యోగం వచ్చింది చేసుకుంటున్నాం అంటే ఏం సార్ ఇట్లా కోపడుతున్నారు మీరు కోపట్ట నేను అలాంటి వ్యవస్థ యొక్క ప్రోడక్ట్నే నేను కూడా ని ఇన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత పాఠం చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఏది అసలైనటువంటి తాళంచేవో అది దాచేసుకుని నీకు ఇష్టం వచ్చినట్టు ట్రై చేసుకో అని చెప్తున్నాను తాళం వేశానండి తాళంచే వేస్తే ఒక సెకండ్ లో ఓపెన్ చేస్తారు మీరు మీరేం కారణం చిన్న పిల్లవాడు కూడా ఓపెన్ చేస్తాడు అవునా ఆ తాళం ఒక్కడ తీసేసి పెద్ద నూరు తాళం చేతిలో గుర్తిచ్చా మీకు మీరు కాదు కదా ఇంకెవరు ట్రై చేసినా తిప్పుతుంటారు లోపల తాళం చెడుతుంది అసలు తాళం పెడితే పనికి రాకుండా పోతుంది అదికి అర్థమైందా మీకు ఓ తొంభై చెడు తాళ వేరే తాళాలు పెట్టి మనం ట్రై చేసినందువల్ల ఏమవుతుంది తాళం చేతులకేం కాదు తాళం చెడుతుంది తాళం చేడుతున్నందుకు అసలు తాళం పెడితే ఏమవుతుంది ఏం కాదు లోపం కాదు అసలు పనికి రాదు తాళం చేయబోయింది అనుకుంటాం మనం ఎక్కడ పోయింది మనమే మర్చిపోయాం అట్లాంటి జీవితంలో మనం చేయకుండా ఉండటానికి ఈ ప్రశ్నించే సాధనాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అటుపక్క చిన్న చీమ అది మొత్తం గ్లోబుని ఎత్తి పట్టుకుంది సంభవమా అసంభవం దీన్ని పిపీలికాది బ్రహ్మ పర్యంతం అని మనవాళ్ళు చెప్పారు పిపీలికం అంటే చీమ బ్రహ్మ అంటే సరే మనకు తెలుసు నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఒక భావం ఒక భావన ఒక ఆశ ఒక ఆశయం ఒక లక్ష్యం ఒక చిత్తశుద్ది ఇవన్నీ మనకు ఆ బొమ్మలో కనబడతాయి యాటిట్యూడ్ ఈజ్ ఎ లిటిల్ థింగ్ దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ వాట్ ఈస్ యువర్ జీవితం గురించి మా యాటిట్యూడ్ ఏమిటి ఉద్యోగం గురించి మీ యాట్యుట్యూడ్ ఏమిటి మీ కుటుంబం గురించి మీ యాట్యుట్యూడ్ ఏమిటి మీ భార్యాపిల్లల గురించి మీ యాట్యూట్యూడ్ ఏమిటి సమాజం గురించి యాటిట్యూడ్ ఏమిటి కొన్ని వారాల క్రితం ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది దానికి మన స్వీట్స్ కి సంబంధం లేదు కానీ యాటిట్యూడ్ ఏమిటి నలభై ఎనిమిది గంటల క్రితం దిల్చుఖ్ నగర్ లో బాంబులు పేలాయి మనకు సంబంధం సార్ లేదు మరి మనిషి ఏమిటి జీవితం ఏమిటి సమాజమేమిటి బానవత్వం ఏమిటి సార్ ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే పరెక్కడవుతుంది సార్ అంటే ఇరవై గంటలు ఆలోచించమని కాదు అటువైపు దృష్టి సారించకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వస్తుంది అందుకే అనేక విషయాల గురించి ఫోకస్ చేసినప్పుడు ఎలా అయితే మనకు వెలుతురు పడుతుందో అలా వాట్ ఈస్ ది యాటిట్యూడ్ టువార్డ్స్ వేరియస్ థింగ్స్ ఇన్ లైఫ్ నిజానికి చదువుకుని మనం పరీక్షలు రాసాం పాస్ అయ్యాం అవునా పాస్ అయిన తర్వాత ఏమైనా చదువుకున్నామా బద్ధకం ఇంట్రెస్ట్ లేదు క్రీడా వదిలింది ఇది మళ్ళీ ఇవ్వడం పుస్తకం పట్టుకుంటే ఓట్ ఎట్లా బాగుపడతాం మనం అప్పుడు వచ్చేసింది కదా ఆ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి ఉద్యోగం ఉద్యోగం వచ్చేసింది కాబట్టి ఇంకేం అక్కర్లేదు ఏదో పదో పని పది మంది పరిగెత్తుతున్నట్టు ఆ ప్రవాహంలో పడిపోదాం అనేటువంటి తత్వం ఏమి ఉంటుంది తప్ప యునిక్నెస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ని రియలైజ్ చేసుకోకపోతే ఏమవుతుంది లైఫ్ అంటే ఏమిటండి దాని పర్పస్ ఏమిటి అవును ఇది నేను కాస్త ఇంటరాక్టివ్ సెషన్ గా నడపడం నాకు అలవాటు లేకపోతే మీకు నిద్ర వస్తుంది గ్యారంటీ నేను అడుగుతూ ఉంటాను సమాధానం చెప్పండి వీళ్ళంత వరకు అడిగిన వాళ్లే సమాధానం చెప్పండి ఎందుకంటే ఏం అడుగుతాయని చెప్పేస్తే ఆ తర్వాత ఎప్పుడు ఆయన చెప్తారు కదా నేను ఇంట్లో ఊరుకుంటాను మీకు అర్థమైంది కదా సార్ అక్కడ ఏం కనబడుతోంది సార్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఫస్ట్ క్వశ్చన్ ముందు ఆన్సర్ చేద్దాం వాట్ ఈజ్ లైఫ్ సార్ లైఫ్ అంటే జీవితం జీవితం అంటే జిందగీ జిందగీ అంటే లైఫ్ అయిపోయింది పిల్లి పేరు మార్జాలం మార్జాలం పేరు బిడాలం ఆయన అర్థమైందా ఈ ప్రోసెస్ లో అది జీవితం అంటే ఒక్క ఒక్క స్టెప్ డీటెయిల్డ్ గా చెప్పండి పెళ్ళైందా నాయన పిల్లలున్నారా వయస్ ఎంత పిల్లలది సంవత్సరం మూడు సంవత్సరాలు కాబట్టి మీకు ఇంకా వాళ్ళు అడిగే ప్రశ్నల టాకిటి తగలేదు మీకు వాళ్ళు గనక ఆరు ఏడు ఎనిమిది గనకైతే వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓరినా అయ్య ఈ స్కూల్ ఎందుకు చేర్పించినా మామూలు గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే సరిపోయి ఉండేది కదా అని పరిస్థితి వచ్చేది మీ పిల్లల వయసు ఎంతసార్ సిక్స్ ఇయర్స్ పాప మీ దగ్గరకు వచ్చి నాన్న నాన్న లైఫ్ అంటే ఏమిటి అని అడిగింది మీరు అబ్బో చాలున్నదే అని అన్నారు ఇక్కడ మూడు లైన్ల స్పేస్ ఏంది చెప్పకు మూడు లైన్ల స్పేస్ ఏ ఉంది నువ్వు ఎక్కువ చెప్పమా కాని అన్నది చెప్పండి సార్ మూడు లైన్ల జీవితం అంటే జీవితం అంటే బాధ్యత జీవితం అంటే బాధ్యత బాధ్యత బాధ్యత దాన్ని బరువనకుండా బాధ్యతగా నా లైన్ తిట్టుకోకుండా తిట్టుకోకుండా అభిమానిస్తూ అభిమానిస్తూ వాళ్ళకు కావాల్సిందేంటి వాళ్ళంటే వాళ్ళు ఎవరు మన పిల్లలకు మీ గురించి కాదా పాప అడిగింది మిమ్మల్ని నాన్న జీవితం అంటే నన్ను మూడు లైన్లు రాయమన్నారు ఏం రాయమంటారని పాప అడిగింది పాపకు చెప్పండి పాపకు అర్థమయ్యేటట్లు చెప్పండి జీవితం అంటే బాధ్యత బాగుంది నో డిస్క బాధ్యత అంటే ఏమిటంటే తర్వాత రెండో క్వశ్చన్ అది ఇదైతే ఫస్ట్ క్వశ్చన్ ప్రేమతో ప్రేమతో అందరితో నవ్వుతూ అందరితో వాళ్ళని నవ్విస్తూ మనం నవ్వుతూ జీవితాన్ని హాయిగా సాపీ గడపడం చెప్పిన అచ్చా ఇప్పుడు పాయింట్ గమనించండి బాధ్యత అందరితో దీన్ని కొంచెం మనం శాన్స్క్రిటైజ్ చేస్తే సర్వే సుఖినో భవంతు కాదా లోకాసంస్థ సుఖినోభవంతు కాదా సర్వే జనా సుఖినోభవంతు కాదా అంతే ఏ భాషలో చెప్తే ఏమి ఆంతర్యమేంటి కష్టాలుంటాయి గులాబీ పువ్వుకు ముళ్లున్నట్టు కష్టాలుంటాయి జీవితంలో కంప్లీట్ గ్యారంటీ ఇవ్వడు ఇవ్వలేడు అనేక తలనొప్పులుంటాయి అపజయాలుంటాయి గెలుపు ఓటములు ఉంటాయి కదా ఇవన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ వీ మస్ట్ బి ఏబుల్ టు లీడ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ ఓవరాల్ సక్సెస్ఫుల్ లైఫ్ టు మనం జీవించగలగాలి దానికి ఈ చదువు అనేటువంటిది ప్రిపరేషన్ అని చెప్తే ఆ అమ్మాయి చదువుకో నాన్న అని చెప్పను అనదు మీ పాయింట్ అర్థమైందా అలా కాకుండా జీవితం అంటే చాలా కష్టం అంటే వద్దులే నాన్న నాకెందుకు ఈ చదువు అంటారు మీకు తేడా తెలిసిందా ఇప్పుడు వాళ్ళకెంత లాజిక్ స్టేట్ ఉంటుందంటే బాణంలాగా బాణం ఒంకరుంటే పోదండి ముందుకు బాణం స్ట్రెయిట్ ఉండాలి మీకు అర్థమైందా కత్తి స్టేట్ గా ఉండాలి అంటే ఒక లక్షణం చెప్తున్నాను ఆయుధానికి అలా వాళ్ళ ప్రశ్నించే తత్వానికి జీవితం అయితే కష్టమైతే కన్నీళ్లైతే గొడవలైతే పొట్లాట్లయితే రోజు అవమానాన్న కొట్టుకుంటున్నారే అది కనుక జీవితం అయితే చీక్ నాకొద్దు నీకు అర్థమవుతుందా లాజిక్ మనకెదు గొడవలు ఉంటాయి గొడవలుంటే పిల్లల ముందు పోట్లాడుకోకూడదు సింపుల్ పిల్లల ముందు పోట్లాడుకోకూడదు అది పెద్దా వ్యవహారం అలా పిల్లలకి జీవితం మీద విరక్తి కలిగేటట్టు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటట్టు నెగటివ్ అభిప్రాయాలు ఉండేటట్టు మనం జీవించకూడదు పాయింట్ అర్థమైందండి మరి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి జీవించడమే పర్పస్ ఆఫ్ లైఫ్ కోట్లాది మంది పుట్టి ఖాళీ చేసి వెళ్లిపోయారు మనం ఖాళీ చేసి వెళ్లిపోయాక ఇంకా కోట్లాది మంది పుట్టబోతున్నారు మరి ఆ పరిస్థితుల్లో జీవితానికి ఒక లక్ష్యం ఉంటే ఇంతమంది ఎందుకు ప్రయోగం చేయాలి ఈ సత్యానికి అనుకోవటానికి ఇన్ని కోట్ల మంది ఎందుకు భగవత్ సంకల్పం మనకు తెలియని ప్రశ్నలకు మనం సమాధానాలు అన్వేషించలేము ఇందాక నేను చెప్పినట్లు మొట్టమొదటి మనం గమనించవలసింది ఏమిటంటే పుట్టినప్పుడు మనకేమీ తెలియదు నిరంతరము నేర్చుకుంటూ ఉండేటువంటి ఆలోచించే మనస్సున్నందువల్ల ప్రశ్నించడం వల్ల నేర్చుకుంటూ ఉన్నందువల్ల నేర్చుకోవటం కోసమే మనం పుట్టాం పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి లెర్నింగ్ ఈజ్ పర్పస్ ఆఫ్ లైఫ్ if you are not learning you have not understood the purpose of life if you have stopped learning why are you living ani prashna lagalsavustundi neenu baa undadu emo artham ayinda training is for learning equation artham ayinda let's suppose it works love to live and live to love jeevinchatanni preminchandi preminchatanni jeevinchandi preminchatani kai jeevinchandi ante artham enti ఆత్మహత్యలు వద్దు హత్యలొద్దు యుద్దాలొద్దు గొడవలు వద్దు పోట్లాటలు వద్దు హాయిగా నేర్చుకుంటూ జీవిస్తూ ప్రేమిస్తూ జీవించు చాలా సింపుల్గా ఉన్నది లే సంభవమా చాలా కష్టం బాబు చాలా కష్టం కొంచెం కాదు చాలా కష్టం ఎంత కష్టం అంటే జీవితం అంటే ఆనందం అని ఎవడో చెప్పిన ఒక్కసారి ఇక్కడ రమ్మనమా చెప్పండి కాళ్ళు కళ్ళు కళ్ళు తడవకుండా జీవితాన్ని కాళ్ళు తడవకుండా సాగరాన్ని దాటచ్చు ఎగర్తి కలిగితే దాటచ్చు ఇక్కడ ఎగరటానికి పర్మిషన్ ఇవ్వడు దేవుడు ఎగరేమి అనేది సాగరాన్ని కాళ్లు తడవకుండా దాటవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫ్లై వేర్ ఈజ్ నీడ్ ఫర్ యూ టు గెట్ యువర్ ఫీట్ వెట్ కాళ్లకు తడి తగలకుండా మనం దాటొచ్చు కానీ ఇలా సమ సాగరాన్ని సైతం కాళ్లకు తగడి తగలకుండా దాటవచ్చేమో కాని కళ్లకు తడి తగలకుండా అంటే కన్నీళ్లు కానీ ఇక్కడ కళ్లకు తడటంలో చెప్పిన వాడు ఆలోచించి చెప్పాడు ఏడ్చినా నవ్వినా కన్నీళ్లే వస్తాయి ఆనంద జీవితం గడిపితే అభ్యంతరం ఏంటి ఏడుపులతో గడిపితే అభ్యంతరంగాని పాయింట్ అర్థమైందా మీకు రైట్ సో లవ్ టు లివ్ అండ్ టు లవ్ సో లవ్ టు లర్న్ నేర్చుకోవటాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో అంటే ఓపెన్ మైండ్ ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు లవ్ టు లర్న్ లవ్ టు లివ్ లివ్ హ్యాపీలీ అండ్ కన్వే ది సేమ్ మెసేజ్ టు అదర్స్ క్లియర్ అర్థమవుతుందా ఆయన దాని నుంచి నేను చెప్తున్నా ఏం సార్ అంటే ఎంత అర్థమైందంటే ఏం చెప్పాలో తెలియనంత అర్థమైందండి కాదు కదా ఇదొక చిన్న ఈక్వేషన్ అండి ఇదేమి మీరు రాసుకోవద్దు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇక్కడ వదిలిపెట్టి వెళ్తాను నా ఈమెయిల్ ఐడి ఇస్తాను మీరు ఒక చిన్న ఈమెయిల్ పంపిస్తే నేను మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చేస్తా అందుకని కళానికి పని కాదు బుద్దికి పని పెట్టండి వినండి చూడండి ఏమీ రాసుకోకర్లేదు నా ఉపన్యాసం నుంచి రాసుకోదలిస్తే రాసుకోండి హెవ్ నో అబ్జెక్షన్ ఫీల్ ఫ్రీ రైట్ సో లైఫ్ రిక్వైర్స్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉద్దరే ఆత్మనాత్మానం నిన్ను నీవు ఉద్దరించుకో ఎవడో వచ్చి ఏదో చేస్తాడని ఎదురు చూడవద్దు సాయం చేయొచ్చు అమ్మా ఒక వయసు వరకు సాయం చేశారు స్నేహితులు సాయం చేస్తారు పక్కన సీటు మీద ఉన్నటువంటి వాడు సాయం చేస్తాడు చేరని కాదు కానీ అలా ఎవడో వస్తాడని నీ జీవితంలో నీవు ఆనందించడం వాడి బాధ్యత అని నీవు ఆనందంగా లేకపోతే మిగిలిన వాళ్ళందరూ వాళ్ల రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయటం లేదని వ్యధలా చిక్కుల పాయింట్ అర్థం నీ ఆనందానికే నీవు కృషి చేయాలి నీవు నేర్చుకుంటూ ఉండాలి అందుకని సెల్ఫ్ మేనేజ్మెంట్ అని చెప్పాను ఇక్కడ ఒక ఈక్వేషన్ ఏమిటంటే ఎల్ ఇజుకోటి టీ ఇజుకోటి టీ ఇజికొట్టు ఇంతసేపు చెప్పింది అర్థమైంది సార్ ఇదేందో ఇది అర్థం కావటం లేదు का सैपीत दूस मुल मेनेज इक्वल टू टी मैं मेनेज इज ईक्वल टू क्यू डेवलप मेनेजेंट पी इज ईक्वल टू अदेटो तेरा क्षण एल सामयम अनेज्य रही अंत ప్రారంభం ఎప్పుడైందో తెలియదు ఎప్పుడు ముగుస్తుందో తెలీదు ఇలా మనకు అంతు చిక్కని సమయంలో మనం ఈ ప్రపంచంలో ప్రవేశిస్తున్నటువంటి పాయింట్ ఆఫ్ ఎంట్రీ బర్త్ అంటారు పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ ని డెత్ అని చెప్పని అంటారు బర్త్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ టైం డెత్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ టైం ది టైం బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ టైం కాన్స్టిట్యూట్స్ మై లైఫ్ పుట్టకముందు నేను లేను చనిపోయిన తర్వాత నేను ఉండను నేను అనంటే నా జీవితం నా జీవితం అంటే పుట్టుకా చావుల మధ్య ఉన్న నా సమయము అంటే నా జీవితమే నా సమయము మై లైఫ్ ఈజ్ మై టైమ్ లైఫ్ ఈజ్ టైమ్ ఎల్స్ ఈక్వల్ టు టీ అర్థమైందా కన్ఫ్యూజ్ అయ్యారా అర్థమైంది సింపులే అర్థమైతే సింపుల్ ఇప్పుడు ఎల్ఈక్వల్ టు అనేది మనకు అర్థమయ్యాక ఇప్పుడు మనకు కొంచెం మన బ్రెయిన్ చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్ట్ ఉండటం అంటే దానికి నేను ఇదిగో చూపిస్తే అది అల్లుకుపోతుంది ఇదిగో పొగ అమ్మో అదిగో నిగో తోక అదిగో పోది ఇది మన లెవెల్ అంటే పా నేర్చుకుని చదువుకున్న వాళ్ళం కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి ఎల్ ఈజ్ అంటే ఎల్ మైనస్ టీ ఈస్ జీరో ఆబ్వియస్లీ ఈక్వల్ క్వాంటిటీస్ లో ఓదాంటో జోడిస్తే మిగులుతుంది సున్నా అంటే ఇఫ్ టైమ్ ఈస్ టేకెన్ అవే నథింగ్ రిమైన్స్ ఇన్ లైఫ్ పాయింట్ నెంబర్ టూ is equal to is a beautiful mathematical symbol that explains to you that whatever you are going to do to one side of the equation you are implicitly doing to the other side of the equation and arthave emiti oka daanike em chesthe rono daanike chestinatte lekka kada time wasted is life wasted time well spent is life well spent times productivity enhanced is life's happiness maximized time management is life management that is self management అందుకే టైం మేనేజ్మెంట్ ఒక టాపిక్ ఇవ్వాలి జీవితం అంటే ఏమిటి సమయం సమయాన్ని వృధా చేసుకుంటూ జీవితాన్ని ఆనందం పరుచుకుంటున్నాను జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాన హత్య ఎక్కడిది నీకు టేక్ కేర్ ఆఫ్ టైం యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ లైఫ్ ఆటోమేటికలీ అర్థమవుతోంది కదా సో అది ఒక పాయింట్ మనకు క్లియర్ అయింది రెండో పాయింట్ వెళ్దాం మనం d is equal to q leads to l ancheppa imbaghne chepparu thinking is equal to questioning leads to learning ancheppa mana telivi chatlani ekkada unnai ikkada unnai 12 1/2 kg baru unnatundi method lo unnai ఇప్పుడు నేను డెబ్బై కేజీ లా డెబ్బై రెండు కేజీల అరవై ఎనిమిది నిమిత్తం లేదు ఇక్కడ ఉన్న వన్ అండ్ హాఫ్ కేజీ లో ఈ హార్డ్ లో ఈ సాఫ్ట్వేర్ ఏ కంటెంట్స్ అయితే పెట్టానో ఆ కంటెంట్స్ మాత్రమే మీకు నాకు ఉపయోగము శరీరం యొక్క లావు ఒడ్డు పొడవు కాదు రంగు రూపం గుణం కాదు ఇక్కడ ఉన్న కంటెంట్స్ ఇది మైండ్ యొక్క తత్వం అందుకని ఎలాంటి కంటెంట్స్ ఉండాలి మంచి ఉండాలిభావం తద్భవతి నీకు మంచి ఆలోచనలుంటే మంచి మాటలు వస్తాయి మంచి చేతలు చెడు ఆలోచనలుంటే చెడు మాటలు చెడు చేతలు చెడు ఫలితాలు ఇంత స్పష్టమైనటువంటి సంబంధం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి మూడవది ఏమిటంటే ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పీఈజ్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉండవలసిన స్థితికి ఉత్కృష్ట స్థితికి చేరుకోవటానికి మనం మన శరీరాన్ని సమయాన్ని జీవితాన్ని తెలివితేటలను వాడుకోవాలి అంతే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి ఇందాక మనం చెప్పుకున్నాం కదా జీవితం అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించి ప్రేమతో నవ్వుతూ ఆనందంగా మహేందర్ రెడ్డి గారు చెప్పారు సమాధానం చెప్పేశారు అంటే ప్రోగ్రెస్ కమప్ మూవ్ అప్ స్టాండప్ వేకప్ టేకప్ మేకప్ దట్స్ ది ఓన్లీ వే దర్ ఈస్ నో అదర్ వే అది ఎప్పుడైతే మనకు అర్థమైందో ఈక్వేషన్లో ఎల్ఈక్వల్ టు టీఈకోల్ టు టీఈకోల్ట్ క్యూఈకోల్ టుజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ లో అన్ని సమానం అనుకున్నప్పుడు ఎనీథింగ్ క్యాన్ ఈక్వల్ ఎనీథింగ్ ఇప్పుడు ఏ ఇక్వల్ టు బీఈక్వల్ టు సింటే ఏజ్ ఇక్వల్ టు సీ అని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం అలానే ఎలిజిబల్ టు ఈక్వల్ టువల్ టు ఈజ్వల్ టు ఈ లైఫ్ to ఈక్వల్ is equal to ఈక్వల్ is equal to ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్ టు లర్నింగ్ ఇజ్ ఇక్వల్వల్ is ప్రోగ్రెస్ ఇజ్ ఈక్వల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఇది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎలిజిక్వల్ టు ఈ ఎల్ మైనస్ సి జీరో దాట్ మీన్స్ యూ హాట్ అండర్స్టాండ్ దర్పస్ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూఆర్ నాట్ పర్సూయింగ్ ఎక్సలెన్స్ యూ హాట్ అండర్స్టర్పస్ ఆఫ్ లైఫ్ వీళ్ళకేదో జనరేటర్ లాంటిది ఉండాలి కదా పర్వాలేదు రోడ్ వరకు ఏం లేదు కాకపోతే బ్యాటరీ పవర్ తో అదే ఒక్క ఎల్సీజీ ఆర్ లో ఉంటే చాలన్నా ఏం చేయాలి ఏం చేయాలంటే హౌ క్యాన్ వీ బికమ్ బెటర్ మనం మరికింత మెరుగైన వాళ్లం మంచి వాళ్లం తెలివిగల వాళ్లం పనికొచ్చేవాళ్లం ప్రయోజనవంతమైనటువంటి వాళ్లం ప్రభావోపేతంగా జీవించేటువంటి వాళ్లం అవ్వాలి అంటే ఏం చేయాలి ఓ నాలుగు సూచనలున్నాయి సింపుల్ గా చెప్తాను రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు అరపై నిమిషాలు అంటే మొత్తం ఒక రోజులో ఒక వెయ్యి నాలుగు వందల నలబై నిమిషాలు ఉంటాయి అందులో వన్ అంటే ఫోర్టీన్ కన్వీనియన్స్ కోసం ఒప్పో రౌండింగ్ ఆఫ్ చేస్తే పదిహేను అవుతుంది రోజుకొక పదిహేను నిమిషాలు పొద్దున పూట మీరు ఇన్స్పైరింగ్ థాట్స్ ని చదవండి బైబుల్ చదవండి ఖురాన్ చదవండి భగవద్గీత చదవండి మీ ఇష్టం ఇంగ్లీష్లో చదవండి తెలుగులో చదవండి ఉర్దులో చదవండి మీ ఇష్టం కానీ పదిహేడు నిమిషాల ఇన్పుట్స్ వల్ల మిగిలిన ఇరవై మూడు గంటల నలబై ఐదు నిమిషాలు స్పూర్తిదాయకమైనటువంటి జీవితం జీవించేటువంటి మెటీరియల్ ని బుర్రలోకి ఆహ్వానించుకోండి వన్ పర్సెంట్ ఆఫ్ ఇన్పుట్స్ నైన్టీ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ రిజల్ట్ అలాంటి చదవండి ఏం చదువుతారు మీ ఇష్టం ఇష్టం వచ్చింది చదవండి బట్ దట్స్ వాట్ యు మస్ట్ రీ అది సద్గ్రంధ పఠనం రెండోదేమిటి పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అని చెప్పని టైం డివైడ్ చేస్తాం రివ్యూ అంటే సమీక్ష ఫ్యూచర్ అద్భుతంగా ఉండాలి అంటే సమీక్ష చేసుకుంటూ జీవిస్తే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది గతం కన్నా వర్తమానం ఉన్నతంగా ఉండాలి వర్తమానం కన్నా భవిష్యత్తు ఇంకా ఉన్నతంగా ఉండాలి ఇంకా సుదూర భవిష్యత్తు ఇంకా ఉన్నతంగా ఉండాలి అని చెప్పని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు ఎప్పుడైతే ఈ సత్యం మనకు అర్థమైందో ఇది దేని వల్ల సాధ్యం ఇందాక నేను తాళం తాళం చెవి చెప్పానే అట్లా సమీక్ష వల్ల సాధ్యం సమీక్ష అంటే ఏమిటి మధ్యలో మూడు పావు కాఫీ వచ్చినప్పుడో నాలుగున్నరకు నా సెషన్ అయిపోయినప్పుడో మీరేం చేస్తారంటే ఏం చెప్పిండి మనకి తెలియని ఏమని చెప్పిండా అన్ని దేశమే చెప్పిడు ఏం కొత్త చెప్పలే పోని అది కూడా సమీక్షే అరే నాలుగైదు కొత్త విషయాలు చెప్పాడు సమీక్షే पद्धति अदी समीक्षे समीक्ष वीग्रेषन साध्य इंटर्नलेशन साे दाँ ग्रहिंटी मन जीवन में एम मार्ल प्रश्न सामधान अदी समीक्षा प्रयोजन समीक्षा మాట్లాడుకుంటారు లేకపోతే మీరే ఇంటికి వెళ్లాక సమీక్షించుకుంటారు నాకు కావలసింది ఏంటంటే ఈ వాటి నుంచి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక్క మూడు నాలుగు నిమిషాలు ఆ రోజు ఎలా గడిచిందో సమీక్షించుకుంటే యువర్ ఆల్ యువర్ ఫ్యూచర్ టుమారో బెటర్ దాన్ ఆల్ యువర్ ప్రీవియస్ ఎస్టడిస్ గతంతో పోల్చి చూస్తే మీ భవిష్యత్తు ఉజ్వలమైన మనం వెళ్లి చెప్తానే రైతుకేం చెప్తాం మనం బంగారు పంట బంగారు బంగారం నిల్వ అన్ని బంగారమేనాయ చెప్పాలి వాళ్లకు పాపనో బాబునో దగ్గర తీసుకుని నా బంగారం అంటాడు అంటే ఐదు కిలోల బంగారమా ఎనిమిది కిలోల బంగారమా పదిహేను కిలోల బంగారమా అంటే ఒక ప్రెషస్ మెటల్ విలువ అన్నీ తరగదు నగ చేసిన తర్వాత కరిగించిన మళ్ళీ బంగారం ధరైనా గిట్టుబాటు అవుతుంది కూలి గిట్టుబాటు కాదు ఈ మోసం చేసేవాళ్ల వేస్టేజ్ చార్జెస్ గిట్టుబాటు కాదమైందనే చెప్పేది సో అది సో సమీక్షించాలి సో ప్రతిరోజు ఒక్కసారి సమీక్షించుకుంటే మనం ఏం చేస్తున్నామనేటువంటి తెలుస్తుంది ఏం పొరపాట్లు చేశాం ఏ మంచి పనులు చేశాం డి అన్నెసర్లీ అఫెండెడ్ పర్సన్ ఆయన్ సారీ అండి నిన్న ఏదో చిరాక్ గా నేనేదో అన్నాను మిమ్మల్ని అనుకోకండి విల్ బికమ్ ఫ్రెండ్స్ అసలు పది నిమిషాలు దుబ్బు అనుకున్నా నిన్న మూడు నిమిషాలే దులిపి క్యాబిన్ లోకి ఏడు నిమిషాలు ఇవాళ దులుపుతా విల్ బికమ్ పర్మనెంట్లీ ఎనిమిస్ అంతే కదా అవునయ్యా కొంచెం ఆలోచిస్తే తెలిసేది కదా ఎంత తొందరపడ్డావు అంటే సారీ సార్ నేను అనుకోలేదండి అనుకోకుండా అయిందని అంటాడు అది ఎవడా నీకు ఉద్యోగం ఇచ్చింది మీ తేడా రెండు ఒకటే రెండు ఇది సమీక్ష వల్ల సాధ్యమవుతుంది ఈ రోజు ఇతరులు నాతో ఎలా వ్యవహరించారు నేను ఇతరులతో ఎలా వ్యవహరించాను స్పందన ప్రతిస్పందన ఎలా ఉన్నాయి దీని నుంచి నేను నేర్చుకోవాల్సినటువంటి గురపాఠాలు ఏమిటరి మూడవది సర్జన సాంగత్యం అంటే మంచివాళ్లతో స్నేహం చేయండి ఎక్కడ దొరుకుతారు సార్ వీళ్ళు ఏమన్నా ఎల్లో పేజెస్ టెలిఫోన్ డైరెక్టరీ స్పెషల్ గా ఉందా హైదరాబాద్ లో మంచివాళ్లు గుంటూరులో మంచివాళ్ళు అనంతపూర్లో మంచివాళ్ళని ఎక్కడ లేదు దీనికి చాలా పెద్ద సమస్య నేనేం చేయాలో తెలిసిన చాలా సింపుల్ మనకన్నా ఒక్క మిల్లీమీటర్ మంచివాడని వాటితో స్నేహం చేయండి నీకన్నా ఎడమచేవాటం ఉన్నటువంటి ఎడంచేతి వాటితో స్నేహం చేయవు తగ్గించుకో కనీసం చాలా తెలిసిందండి మీకు తెలిసిందా ఏమిటి దీనివల్ల లాభం ఎప్పుడైతే నేను కాన్స్టెంట్ గా ఒక వ్యక్తితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటానో నన్ను నేను సరిపోల్చి చూసుకుని నాలో లేనిది అతనిలో ఉన్నది ఏదో గమనించి అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను నేను దట్ ఈస్ ది పాజిటివ్ హెల్ప్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఐఎమ్ కంపేరింగ్ and where i am making friendship with people who are better than me and who are positive etc sadjana sangatcham nalugavadi sangeetham listen to soft and soothing music fodune 6 30 ki me radio vertar pirte enthane akra yeshala heart guru anustundi ఎప్పుడు విన్నారు పొద్దున ఆరున్నరకు హాట్ అయిందైనా పడుకోలేను పడుకున్నా నిదురే రాదు నిదురొస్తే కలలే కలలు కలలోనా నువే నువ్వు జొమ్ జొమ్మా జుమ్మా ఇందాటి నుంచి మంచి పాయింట్స్ చెప్తే ఒక్కసారి కూడా సపోర్ట్గా సినిమా పాట పాడితే చప్పట్టున్నారు అయ్యా ఇప్పుడు ఎవరైనా నిద్రపోతుంటే దయచేసి చెప్పాను గుర్తుంచుకున్నారు కదా ఉరగబెట్టకుండా నిద్రపోతుంది సో నేనేం చెప్పదలుచుకున్నానంటే చక్కని సంగీతం వినండి నేను భద్ర చేయమని చెప్పటం లేదు దేవుడి పాటలు పాడండి అని చెప్పటం లేదు నేను చెప్తున్నది సాత్వికమైన సంగీతాన్ని వినండి ఇన్స్ట్రుమెంటల్ కావచ్చు ఓకల్ కావచ్చు కర్ణాటక కావచ్చు లేదు మన హిందుస్థానీ కావచ్చు మే ఇష్టం ఏదైనా కానివ్వండి సాత్వికంగా ఉండాలి ఈ సాత్వికంగా ఉన్నందువల్ల ఏమవుతుంది తెలిసినా మన మనస్సులో డీరేంజ్డ్గా ఉన్నటువంటిది అరేంజ్ అవుతుంది ఒక అద్భుతమైనటువంటి మంత్రదండంతో మాయ చేసినట్లు మనస్సు కుదుట హృదయానికి కర్తవ్యం తెలిసి వస్తుంది సమాయత్తమవుతాం మనం ఐఎం రెడీ ఐఎమ్ రెడీ బీయింగ్ రెడీ ఎవర్ రెడీ సంగీతం వల్ల ఓకే సో ఇది నా ఇంట్రడక్టరీ ప్రజెంటేషన్ మిగిలిన వాటికి ఒక రకంగా ఉపోద్ఘాతంగా ఉంటుందని చెప్పి నేను కాస్త చనువు తీసుకున్నాను నేను దేశమును ప్రేమించమన్నా లవ్ యువర్ మదర్ ల్యాండ్ మంచి అన్నది పెంచమన్నా కొట్టి మాటలు కట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ రైట్ గుడ్ లక్ అవా లెక్చర్ అని అడగచ్చా చివరికోసారి ఇదొక్కసారి కాస్త రాసుకోండి రెండు లైన్లే రాసుకోండి ఇంకేమీ రాసుకోవద్దు ఆర్కైవ్ డాట్ ఆర్గ్ అనే వెబ్సైట్కు पूलबाट अब सचन इंकेम रास्क पब्ली टू पब्लीकेशन इन इंगीश रिल पर्सनल मैं अंफ्ट स्की अबल्यूटी फ्रीली पे सच पूटा चाले अंदर इंटरने कनेक्टिविटी उदा చాలా మందికి ఉండే ఉంటుంది సో నో ప్రాబ్లం ఓకే ఇంకేం రాసుకోవద్దు సార్ ఆ రెండు లైన్లు చాలు మీకు సరే ఇవాళ పొద్దున్న మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం వెనక్కి వెళ్దాం అంటే ముందుకు దూసుకుపోదు ఆర్గ్ లో పూల బాట ఇంకేం వద్దయా ఇంకేం రాసుకోర్లా ఇవాళ పొద్దున చెక్ చేసుకుంటే నా ప్రజెంటేషన్స్ ని లక్షా యాబై ఒక్క పేల మంది చూశారు ఒక పర్టికులర్ ప్రజెంటేషన్ ఆరు మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకో ప్రజెంటేషన్ని పద్నాలుగు వేల మంది చూసి ఒక మంది డౌన్లోడ్ చేసుకున్నారు నేను బహుశా నా గురించి ఎందుకు చెప్పుకుంటున్నానంటే రెండు పేల ఒకటిలో రిటైర్ అయ్యేంత వరకు ముప్పై ఆరు ఏళ్లు నేను సమస్య పాఠాలు చెప్పాను నేను అప్పుడు నా కలిగిన తృప్తి కన్నా రిటైర్ అయిన తర్వాత నేను చేస్తున్న పని నాకెంతో ఎక్కువ తృప్తిని ఇస్తోంది అప్పుడు పరీక్ష పాఠం సిలబస్ క్వశ్చన్ పేపరు వ్యాడ్యుయేషను పాసు ఫెయిల్ ఇది గొడవ ఇప్పుడు టచింగ్ ది హార్ట్ జీవితం నాకు ఇది నేర్పించింది మీ వయసులో ఉన్నప్పుడు కనుక మాకిలా ఎవరైనా చెప్పేవాళ్లుంటే మేము ఇంకొక మెట్ో రెండు మెట్లో జీవితంలో పైకి వచ్చి ఉండే మాకు లేవు అవకాశాలు ఎంత ఫ్రేమ్ అంటే తెలియదు అసలు డెవలప్మెంట్ అన్న పేరు విన్లా టైం మేనేజ్మెంట్ వినలేదు టీం బిల్డింగ్ వినలేదు కమ్యూనికేషన్ స్కిల్స్ వినలేదు का प्रपंच अवकाशे बापते भगवंतव मिमे तिट्विंग ब्लेम युवर सू आर्ट इंप्रूविंग आख सत्या रिजे मन लाइफ पर्सैक्टिव मार्ई अंदम तेदी दर्वा विपन्यासा ఇంకాసేపు నేను ఇవ్వబోతున్న ఉపన్యాసాన్ని దీన్ని కూడా నేను రికార్డ్ చేస్తున్నా రికార్డ్ చేసింది నేను అప్లోడ్ చేస్తా మళ్లీ మీరు వినొచ్చు మీ రోజున అబ్సెంట్ అయిన వాళ్లకు చెప్పొచ్చు మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కు చెప్పవచ్చు కాకపోతే ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది నా కంప్యూటర్ లో ఓ మూడు నాలుగు రోజుల తర్వాత నేను అప్లోడ్ చేస్తాను అంతవరకు అదే వెబ్సైట్ ఇందాక మీరు రాసుకున్న ఆర్కే లో ప్రొఫెసర్ విశ్వనాథం అని కనుక సెర్చ్ చేస్తే ఎనిమిది వందల పైచిలకు లెక్చర్స్ మీకు దొరుకుతాయి గత నాలుగైదు సంవత్సరాల్లోనే ఇచ్చిన లెక్చర్స్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ నంబర్ ఆఫ్ లెక్చర్స్ యూ విల్ గెట్ ఆన్ వేరియస్ టాపిక్స్ గివెన్ టు వేరియస్ ఆడియన్స్ ప్రొఫెసర్ విశ్వనాథం కరెక్ట్ స్పెలింగ్ నోట్ చేసుకోండి లేకపోతే నో రిజల్ట్స్ ఫౌండర్ వస్తుంది ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మీరు ఈవాల్టీ డేట్ अंटे रेल पदमू फिब्रवरी इवा डेटी विद्वट स्पेस इंत अंड डेट टू जीरो वन टाइप एफ फिब्रवरीवी थ्री अगर टैपेस्ते लक् अद प्रोजेक्ट लेशिंग అది కానీ లేక ఫార్చూన్ అని కానీ టైప్ చేసినా వస్తుంది అవన్నీ నేను ట్యాక్స్ నోట్ చేసుకుని నేను రాసిపెడతాను అది రెండో సమయ మూడోది ఇప్పుడు నేను చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషను ఈ వెబ్సైట్ లో మీకు దొరుకుతుంది అంటే స్క్రిప్బుట్ లో వెళ్లి విశ్వం డాట్ అని సెర్చ్ చేయండి లేదా నా ఇమెయిల్ ఐడి ఇస్తున్నాను ఈమెయిల్ ఐడికి ఒక సింగిల్ లైన్ కొట్టండి సార్ ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి మాకు చూపించినది మాకు పంపించండి అని చెప్పని నా ఫోన్ నంబర్ ఇస్తున్నాను నో డౌన్ దట్ ఇన్ఫర్మేషన్ ఓకే కానివ్వండి కానివ్వండి కానివ్వండి కష్టంగా ఉందా చదవటం చెప్పాలా అంటే చివరన కూర్చున్న వాళ్ళకి చెప్పండి సార్ చిన్నదేవుడు పెద్దదేంటి వేస్తున్నప్పుడు చిన్నపామైనా పెద్ద కట్టమన్నారు చెప్పండి ల్యాండ్ లైన్ అది నేను ఎవరు తీసుకున్నానండి వాడు ఇచ్చాడండి సమ్ అనేది తెలుసుకోవాలి లేదు నాన్న ఆనెస్ట్ గా నే మ్యాథమెటిక్స్ కాదు అది వేరే విషయం మనం బీఎస్ఎన్ఎల్ వాళ్ళకి అప్లై చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ తిక్క కొద్ది లెక్క లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చింద భరిస్తారు మీకేమన్నా సంఖ్యాశాస్త్రంతో పరిచయం ఉంది అది ఆరు నేడు పదమూడు పదమూడు తొమ్మిది ఇరవై రెండు ఎనిమిది నంబర్ వస్తోంది మూడు మీకు లక్కీ అంటే నేనేం చెప్పలేదు మీకేమన్నా పరిచయం ఉందా ఫెబ్యులారిటీ విత్ న్యూమరాలజీ Okay, does it mean good things for me or not many good things? Good things, sir. Good? Yes. God bless you and God bless me. Yes. Thank you. Okay? Right and in. I have a question. ఆటోమేటిక్గా వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నంబరు అదేదో అదేంటది ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకో ఎక్స్చేంజ్ మారినప్పుడు వాళ్ళు ఏదో యాడ్ చేస్తారు ఐదు నంబర్లు ఆరు డిజిట్లు అయింది ఆరు ఏడు అయింది ఏడు ఎనిమిది అయింది ఇవన్నీ మంచి మన చేతుల్లో లేవు ఏ నంబర్ వస్తుంది అనేది మన చేతుల్లో లేదు ఓకే సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండ్ యూజ్ మై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇన్ ఎనీ మేనర్ యూ లైక్ నా పేరు తీసేసి మీ పేరు పెట్టుకుని వాడుకోండి నాకు అభ్యంతరం లేదు అంటే అర్థం ఏంటంటే మంచిది ఏమన్నా ఉంటే పంచుకోండి పెంచండి ద సాల్ ఈ మై రిక్వెస్ట్ అండ్ ఇన్ కేస్ యూ వాంట్ ఇట్ సెండ్ మి ఎక్ లైన్ ఐ విల్ సెండ్ ఇట్టు యూ ఓకే సో సో సో సో సో అద్భుతమైనటువంటి జలపాతం ఎలా ఉత్సాహం ఉరకలేస్తూ పరిగెత్తుతూ ఉంటుందో అలా జీవించమని మనకు భగవంతుడు చెబితే మనం ఎలా జీవిస్తున్నామో అర్థం చేసుకుని మరోలా కనుక జీవిస్తూ ఉంటే ఒక జలపాతంతో చెంది జీవించాలి అనేటువంటి విషయం గురించి మీకు ఆ స్లైడ్ చూపిస్తున్నాను దిస్ ఈస్ ఓవర్ Thank you.